Oh <laughs> है, है। ओम शांति ही, शांति ही, शांति ही। लो, ये ध्यात्मिकताक आराकाष्ठ को आरकटे दैव द అందుకనే భగవంతుడికి ఆజ్యం నెయ్యి ఎందుకు ఇష్టమని అంటే ఇదన్ని ప్రాసెసింగ్ మార్పు చెంది మార్పు చెంది పరిణామం చెంది పరివర్తన చెంది పరివర్తన చెంది చుట్ట చివరి ఇంకా నెయ్యిని ఇక మనం ఏం చేయలేము ఇంక అంతే దాని ఏమైనా చేయగలం నెయ్యిని లేదు చేయడానికి ఇంకా అది పరివర్తన పొందడానికి కానీ అది ఇంకా ఇంకా ఏదన్నా దాన్ని చేయడానికి ఇవి లేదు ఇంకా అయిపోయింది దట్స్ ఇట్ పరాకాష్ఠ అందుకనే అగ్నిహోత్రుడికి ఆజ్యం వేస్తాం ఆ నెయ్యిని ఆవు ఒక్కటే ఇవ్వగలదు అందుకనే భగవంతుడికి నెయ్యి ఎంత ఇష్టమో గోవు అంతే ఇష్టం అందుకనే గవామంగే సుతిష్ఠంతి భువనాని చతుర్దశ గోని రక్షించుకోవడం మన బాధ్యత గోవు బ్రతికుంటే మనకు నెయ్యి వస్తుంది ఆజ్యం ఉంటే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి యజ్ఞయాగాది క్రతువులు జరిగితే దేవత తృప్తి అవుతుంది అప్పుడు ప్రకృతి బాగుంటుంది కాబట్టి గోవుల్ని మనం రక్షించుకోవాలి వేదాలు ఎంత ముఖ్యమో యజ్ఞానికి వేదము ఒక భాగం మంత్రభాగం భాగానికి గోవు కావాలి లేకపోతే యజ్ఞం జరగదు అందుకనే వేదములు గోవులు ఇవి రెండు ఎక్కడ సుభిక్షంగా ఉంటాయో ఆ ప్రాంతం దినదినాభివృద్ది చెందుతుంది ఆ ప్రాంతం అభివృద్ది చెందుతూ ఉంటుంది పూర్వం ఈ గోదావరి తీరంలో కానీ కృష్ణా తీరంలో కానీ ఇవి రెండు అలా ప్రొటెక్ట్ అయి ఉండేవి ఇవన్నీ ఇక్కడ గోవుల్ని నాశనం చేస్తున్నారు వేదము క్షీణించిపోతుంది వేద పండితులు కూడా ఎవరు ఉండట్లేం వాళ్ళ కురుకులు తీసుకెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేకపోతే డాక్టర్స్ గా ఇలా మార్పులు చేసేస్తున్నారు వేదము నశించిపోతూ ఉంది గోవులు క్షీణించిపోతున్నాయి అందుకని ఇవన్నీ ఏంటి అపభ్రంశమైనటువంటి అకాలమైనటువంటి దోషాలను మన మీద వచ్చి ఏ ప్రాంతంలో అయితే దేవుడికి ఇష్టమైందని శాస్త్రం అంటే దేవుడిగానంటే ప్రకృతి ఆరాధ్య వస్తువులు అవి అవి రెండు ఎక్కడైతే ప్రొటెక్ట్ అవుతుంటాయో అది ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది దాన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కూడా సుభిక్షంగా ఉంటారు గోవులు ఓకే ఇక్కడ రమణ మహర్షుల వారు ఆజ్యధారయా శ్రోత సాసమం ఏమిటి ఆజ్యధారయ అంటే ఒక నెయ్యి తీసుకుని ఒక పాత్రలో నుంచి కింద ఇంకో పాత్రలోకి పోయింది ఇలా పోసేటప్పుడు ఎలా వస్తుందా నెయ్యి ధారగా వస్తుంది ఎక్కడ ఎడతెరపి లేకుండా వస్తుంది అదే మీరు నీళ్లు గాని కిరేసం గానీ కోసారనుకోండి బొట్లు బొట్లుగా గ్యాప్ ఉంటుంది కానీ నెయ్యి ఆకరి బొట్టు పడేదాకా సన్నటి తీగలాగానే ఉంటుంది ఎక్కడ గ్యాప్ ఉండదు ఒక ధార అలా ధారగా ఉంటుంది అలాగని ఇక్కడ రమణ మహర్షుల వారు లోపల చింతనకు కావలసినటువంటి ప్రిపరేషన్ చేస్తున్నారు దీని రెండు ఉపమానాలు నీ చింతన కూడా ఎలా సాగాలంటే ఎడతెరపీ లేకుండా సాగాలి నీ చింతన ఎందుకని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ప్రశాంతంగా ఉన్నాను ఆ ప్రశాంతత నా నిజస్వరూపం ఏనది గుర్తించట్లేదు నా యదార్థ స్థితి కానీ దాంట్లో ఓం నమో నారాయణాయ అనే ఒక మంత్రాన్ని కల్పించాం పుట్టించాం అది నా అయథార్థ స్థితి దట్ ఈస్ నాట్ మై ట్రూ నేచర్ అది కల్పన చేయబడింది నేను వీల్ఫుల్ ఇప్పుడు ఆరున్నర అయింది ఆరున్నర నుంచి ఒక పదిహేను నిమిషాలు జపం చేసుకుంటానండి టైం ఫిక్స్ చేసి లోపల प्रयत्नपूर्वक विफुल ऐ जपमाल क्लू मूसकोनी ओम नमो नाराणा ओम नमो नारायणा कल कल फिस्ट पदार्थ चेतको वाक्य उच्चिस्ट ना कल बट इवीं तेवीं चूंकि प्रशात ना यदार्थ स्थित यदार्थ स्थित अभी यदार्थ स्थित की युव प्रयत्न चय वीटी प्रयत्न चयी लेवाली जप जपय इंका वील प्रयत्न उदार्थ स्थित की प्रयत्न उब्बे एला वे आज धारापात यदार्थ स्थित उलाोत सा ना ध्यान ने ध्यान ने चाला संस्थल ध्यान गपरूतम संस्थल आ संस्थल चला चूपार आये रूपये खर्चु देंट इन चला ग्रंथि अला विपेस्ार ध्यानमेंटे इन रेजापल वज्य धार श्रोत सासम आलागैते घृतम एलागते धार पड़ो अंकने कृष्णु भागवत में రుక్మి అంటే ఇష్టమే సత్యభామం అంటే ఇష్టమే యశోధ అంటే ఇష్టమే దేవకి అంటే ఇష్టమే గోపికలందరూ ఇష్టమే భక్తులందరూ ఇష్టమే అందరూ ఇష్టమే కృష్ణుడికి కానీ రాధ అంటే చాలా ఇష్టం ఎందుకు తిప్పండి ఆ రెండు అక్షరాలు రాధ ఆ రెండు ఇలా తిప్పండి ఏంటి ధారా ఆజ్య ధరయా శ్రోతాసవం మిగతా వాళ్ళందరూ అన్ని పనులు చేసుకుంటుంటారు కృష్ణుణ్ణి పనులైపోగానే స్మరిస్తారు అబ్బు అయ్యో కన్నయ్య అని కానీ రాధ ఎన్ని పనులు జరుగుతూ ఉన్నా కృష్ణ స్మరణ అనేది ఒక తప్పదు అలా జరుగుతూ ఉంటుంది కృష్ణున్నే స్మరిస్తూ ఉంటుంది ఏదో ఈ మధ్యలో ఇంటర్ఫీరెన్స్ ఏదన్నా ఒక ఒక ఆలోచన రావచ్చు పోవచ్చు కానీ కృష్ణుణ్ణి విడిచిపెట్టదు అందుకనే రాధ అంటే ఆయనకు అంత అందుకనే జయదేవుడు కూడా అంటాడు సిగతి రాధ వాసృహే నాదహరే జగన్నా రే ఆయన అంటాడు రాధ కూర్చుందట కృష్ణుడు వస్తాడు కృష్ణుడు వస్తాడని కృష్ణ స్మరణతో రాలేదట మిగతా వాళ్ళైతే వస్తానన్నాడు ఇచ్చి ఈదులే రాలేదు మాట ఒకటి చెప్తాడు చేతలు ఒకటని అనుకుంటారు కానీ రాధ అలా ఫీల్ అవ్వలేదట ఆవిడ వెళ్ళిందట వెళ్ళి లోపల ఆయనది ఇంకో డ్రెస్ ఉంటుంది కదా సపరేట్ గా వేరే డ్రెస్ ఉంటుంది ఆ కిరీటం పించం పట్టు పీతాంబరాలు ఆభరణాలన్నీ వేసుకుని తిరుచూర్లో పెట్టుకుని అర్థం ఉంది ఇలా వెళ్ళి నిలబడింది ఆవిడ కృష్ణుడు కనిపిస్తున్నాడు అక్కడ వచ్చారు కృష్ణుడు దట్ ఈజ్ రాధ ఆ ఉపాసన అంటే అభేద ఉపాసన అభేద చింతనం అది మిగతా వాళ్ళు కృష్ణుడు వస్తా అన్నాడు రాలేదు మాట ఒకటి చెప్తాడు చేత చేస్తాడు వీళ్ళు కృష్ణుడిని వేరుగా చూస్తున్నారు ఆవిడేంటి తనే కృష్ణుడుగా చూస్తుంది అది అభేద వర్షణం అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటారు అజ్యోతసాసమం శ్రోతస్ అంటే ఫ్లోయింగ్ వాటర్ నది బాగా ప్రవహించినది నాట్ స్టాగ్నేటెడ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ వాటర్ ఆ ప్రవహించే నదిని అడగండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటోది ఎక్కడికో పరుగులు తీసేలాగా పిల్లడు చూడ ఓ పరుగులు ఆగరా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక్కడికి వెళ్తున్నానంట అది కూడా ఈ నది కూడా మీరు చూస్తే అలా కూర్చుని ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు వెళుతూ ఉంటుంది మనం ఒకవేళ మధ్యలో ఇంటర్ఫీరి గ్లాస్ నీళ్లు తీసుకుని తాగాం అనుకోండి లోపలికి వెళ్తుంది మళ్ళీ ఎలా బయటకు రావాల దాన్ని వచ్చిన తర్వాత మళ్లీ దాని పరుగులు దాందే మనం కుండ నీళ్లు ఇంట్లో అన్ని వాడుకున్నాం అనుకోండి మనల్లేమనదు వాడుకున్న తర్వాత దాని పనిలోకి మళ్లీ వెళ్ళిపోతుంది మళ్లీ అది ఏదో రకంగా కాలువలోనో ట్యాంకు నుంచి కాలువలోకి దాని నుంచి భూమిలోకి భూమి ఇంకో రకం ఇంకో రకం ఇంకో ఇంకో రకంగా బుద్ది లేట్ వెళ్ళిపోయి మన పర్పస్ సర్వ్ చేసి మళ్లీ దాని డెస్టినేషన్ కు వెళ్ళడానికి ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది ఒక నీళ్ళు మనకు లక్ష్యాన్ని పొందడానికి ఏ ప్రయత్నం కావాలో నేర్పుతుంది మనకు నీళ్లు ఈ ప్రకృతిలో ఉపయోగపడుతుంది మనం ఏం పెట్టదు కిచి నన్ను ఎందుకు అడ్డుకుంటావు నేను అక్కడికి వెళ్ళాలి సముద్రంలోకి వెళ్ళి కలిసిపోవాలి కిచి నన్ను ఆపకు నా లక్ష్యం అది నా గమ్యమది అని లక్ష్యాన్ని గమ్యాన్ని ధ్యేయంగా పెట్టుకుని ఇప్పుడు పర్పస్ సరిచేయనని ఏ చెప్పదు అలాగనే నేను సాధన చేయాలి నాకు భర్త వద్దు నాకు ఇల్లొద్దు సంసారం వద్దు నాకేం వద్దు అదే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు ఎదగాలి శ్రోతాసమ या ए भार्यगारीगाषिता ना पात्र पोषिता ना पात्र पोषिस्टेत्र पोषित ना, ना, ना, ना, ना, ना लक्ष्यम का बट इधर्म इधव्यम पोषिस्त कर्तव्य ना ये निजस्थित पाली ना यदार्था गुर्ति पदार्था అప్పుడేమవుతున్నానంటే ఈ బాహ్యంగా నేను చేసేటువంటి ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి నేను భర్త పాత్రను పోషిస్తున్నాను అక్కడ భార్య ఉంది ఈ రిలేషన్ వ్యావహారికం కానీ వాస్తవికత నా యదార్థం ఎలాగా నా స్థితి నిశ్శబ్ద స్థితి నిశ్చల స్థితి ఆ స్థితిలో ఓం నమో నారాయణాయ కల్పన ఓ రూపం కల్పన అలాగని నేను మనిషిని నాలో భర్త పాత్ర ఒక కల్పన పెళ్ళవక ముందు నిజంగా నేను భర్తగా పుట్టాను పుట్టేటప్పుడు మనిషికి పుట్టాను అంతే ఏ కల్పన అయితే ఈ రోజు నుంచి చేసుకున్నామో ప్రాణం పోయేంత వరకు ఈ కల్పనని పాడు చేసుకోకూడదు ఒకవేళ ఏదైనా ఈ కల్పనని బాధ పెట్టేది కనుక ఉంటే దాన్ని మన ఇద్దరం కూర్చొని నెగోషియేట్ చేసి తీసేస్తాం ఈ పాత్రలని మనం పాడు చేసుకోవద్దు బా ఎంత హాయిగా ఉంటుందండి గృహస్పా ఎంత క్లారిటీ ఇదిగో వీళ్ళకి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు తండ్రి అంటారు రెండేళ్లకి ఎందుకంటున్నారు తండ్రి తండ్రి అనేది ఏం లేదండి కల్పన అక్కడ కొడుకు పుడితే కూతురు పుడితే తండ్రి అండి ఐఎమ్ దాడ్ కల్పన ఊనీ తండ్రి ఏమన్నా కరెక్టా కొంతకాలానికి వాడు ఎదిగాడనుకోండి వాడికి పెళ్లి చేశారనుకోండి కోడలు వచ్చిందనుకోండి ఐఎమ్ ఫాదర్ లా స్వామీజీ అదొక కల్పన ఇవన్ని పాత్రలు వ్యక్తి మీద ఒక్కొక్క పాత్రలు ఆరోపిస్తూ పోతున్నాం ఈ పాత్రలన్నీ కూడా వ్యావహారికంగా నేను బ్రతుకున్నంత వరకు నాకు భగవంతుడు ఇచ్చాడంతే ఇదొక ధర్మం ఇది ఇవ్వబడింది కర్తూ ఆజ్ఞేయ ప్రాప్యతే ఫలం భర్తను నాకిచ్చాడు భార్య నాకిచ్చాడు నిజంగా ఆ కర్మ బంధం లేదనుకోండి పెళ్ళయ్యి కరెక్ట్ గా వాళ్ళు హనీమూన్కి వెళ్ళొస్తుంటే చచ్చిపోయారు ఎవరు భర్త చచ్చిపోయాడు యాక్సిడెంట్ లో భార్య బాగుంది ఈవిడి కాళ్ళు దెబ్బతినింది ఇక ఈవిడికి భార్య రోలు పోషించడానికి బయట భర్త లేడు కానీ ఆలోచించండి ఈవిడ భార్యగా లోపల బ్రతికే ఉంది ఇంకా భార్య లోపల చావలేదు బయట భర్త చచ్చిపోయాడు కాబట్టి బయట ఎవరికి ఇంకా ఆవిడ భార్య కాదు బయట ఎవరికి భార్య కాదు ఎందుకని ఎవరికైతే భార్య అవుతుందో ఆ వ్యక్తి కానీ లోపల భార్య బ్రతికే ఉంది ఎందుకని భర్త బ్రతికే ఉన్నాడు ఇంకా ఆలోచనలతో నా భర్త ఇలాగండి బాబు పోయాడు కల్పనలో బ్రతికున్నాం మనం వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నాడు దట్ ఈజ్ ద ప్రాబ్లం ఫర్ ఆల్ మిజరీస్ దట్ ఈజ్ ద కాజ్ ఫర్ ఆల్ మిజరీస్ బయట జరిగే కలామిటీని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల లోపల ఇంకా అలా పెట్టుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకవేళ నాకు పెళ్ళయ్యే యోగ్యత లేదు వాడి కర్మఫలం లేదు సావిడ రాదు పెళ్ళింది పిల్లలు కలిగే ఆ కర్మఫలం లేదు నాకు కలగరు కలిగారు కర్మఫల యోగ్యత ఉంది కలిగారు పుట్టి పదేళ్ళండి చచ్చిపాడండి ఈ వాస్ ఈ బయట కనిపించేటువంటి ప్రకృతిలో ఇవన్నీ జస్ట్ ఒక ఫలాలు అలా లభిస్తూ ఉంటాయి మనకు మనం ఏం చేయగలం మనం వెళుతూ ఉంటే ఇవన్నీ ఆ దారిలో అవి వచ్చిస్తూ ఉంటాయి మనం ఇక్కడ నుంచి సపోజ్ తనుకునుంది విజయవాడ వెళ్లాలనుకోండి ఈ విజయవాడ వెళ్లే మార్గ మధ్యలో బిల్డింగ్లు కనిపిస్తాయి అవి చేతులు కనిపిస్తాయి ఎలాగైతే మనం దారిలో వెళుతూ ఉంటాం ఇవన్నీ కనబడిపోతూ ఉంటాయి ఎందుకంటే అవన్నీ అక్కడ ఉన్నాయి కనుక అవన్నీ మనకు కనబడిపోతూ ఉంటాయి అలాగనే మనం కూడా ఈ జీవన ప్రయాణంలో జీవితం ప్రయాణంలో ముందుకు సాగిపోతూ ఉంటాం కాలం మనల్ని కలిపేస్తూ ఉంటుంది రోజు రోజు రోజు రోజు కలిపే ఉంటుంది కలిపేస్తూ ఉంటుంది విడదీస్తూ ఉంటుంది బస్ మనం దేన్ని గుర్తించాలంటే నా కదలికా ఆగదు ఈ కలుసుకోవడం ఆగదు విడిపోవడం ఆగదు ఆఖరికి ఒకరోజు దీన్ని కూడా కలిపేయడం ఆగదు ఈ పాత్రను కనుక మనం గుర్తించగలిగితే ఈ వ్యావహారిక సత్యాన్ని కనుక మనం గుర్తించడం మొదలు మనలో నేను నాది అనే రెండు భావాలు భవిష్యత్తులో నేను నాది రెండు భావాలని సరిగ్గా హ్యాండిల్ చేయగలిగేటువంటి స్థితి కలుగుతుంది ఆ స్థితి వస్తుంది ఈ పార్షుయల్ గా హ్యాండిల్ చేస్తాం కనవేసుకుపో ఇంపార్షియల్ గా హ్యాండిల్ చేస్తాం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు వినండి ఒకటికి ఇంత పెద్ద వ్రణం అయింది వ్రణం అంటే ఏంటి వ్రణం అంటే ఒక పుండ్ పుండ్ అంటారు సంస్కృతంలో దాని వ్రణం అంటారు అతను డాక్టర్ గారి దగ్గర డాక్టర్ గారు ఇదేంటో చాలా ఇబ్బందిగా ఉందండి ఒకసారి చూడండి అంటే డాక్టర్ గారు చూసి చిన్న కాటన్ తీసుకుని ఇలా పైన పుడిచి స్పిరిట్ పెట్టిలా క్లీన్ చేసి పైన ఎండిపోయింది అది ఇది ఉంటే మెల్లగా దాన్ని పీలింగ్ చేసి కొద్దిగా క్లీన్ చేసి అంతా కూడా వచ్చేస్తాను ఇది మామూలుగా మాట్లాడుతున్నాడు ఇంకా కూడా వచ్చాడు వాడు ఏంటనంటే వాడికి గాయం చిన్నది దీనికంటే చిన్నది దాన్ని ముట్టుకునేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అసలు ముట్టుకునేవాడు చేయి పెట్టేటప్పుడు జాగ్రత్త జారతం జారకండి అరిచిగ్గి పెడుతుంటాడు వీడికి పెద్దవరణమైనా వాడికి చిన్నదైనా ఎందుకు రియాక్షన్స్ అంటే वीड़ दी ईडेफिकेषन लेद हाई ऐना वीड शरीरमे वीडियो मुंह स्पर्श के ना अस्तको असल ना शरीरा उ मन ईडिफिकेशन अटीजन शरीरा उ इत कदयं ऐसी आरची गीबेकोनी रात्रि पड़को निद्रेडवे नरीरा वो ईडेंट अकजर्स హీ ఐడెంటిఫైస్ దట్ మీరేం చేస్తానంటే ఐడెంటిఫికేషన్ని తీశాడు వాడు శరీరం అప్ప చెప్పాడు ఇదే పని రమణ మహర్షి చేశారు ఆయన క్యాన్సర్ వచ్చినప్పుడు ఆపరేట్ చేయాలంటే సార్ మత్తు ఇస్తాం సార్ ఇది సెడేషన్ ఉండాలి లేకపోతే ఈ అనిస్తీషా ఇస్తామని అంటే ఎందుకు అన్నారు అంటే మీకు ఇప్పుడు తెలియదు అన్నారు ఇప్పుడు నాకేం తెలుసు అన్నారు ఇప్పుడు మటుకు నాకేం తెలుస్తుంది అలా కాదండి చెయ్యాలంటే మీకు తెలీదు అన్నారు అంటే మీరు మత్తు దేనికి ఇస్తారు శరీరానికి ఇవ్వడం అంటే ఇక్కడ పొడవచ్చు ఇంజక్షన్ కానీ ఏం చేస్తుంది తాత్కాలికంగా నా శరీరాన్ని ముద్దు బారిస్తుంది ముద్దు బార్చడం అంటే ఏంటి జడం ఇంకా ఈ ఈ పుస్తకం మనకు మత్తి చేస్తే అది అంతే మనకేం తెలియదు ఇంకా పడుంటాం కొయ్యి ముక్కలాగా అంటే ఏ మనస్సు ఏ బుద్ధి అయితే ఏ ఆలోచనలు శరీరం అంతా వ్యాపించి సచేతనంగా మారుస్తుందో ఆ అంశం దగ్గరికి మందు వెళ్లి ఆ శరీరాన్ని దాన్ని డివైడ్ చేస్తుంది ఇంక శరీరం ముద్దుబారి పడిపో కొయ్యలాగా ఇంకే దీనికి ఈ మందు ఏం చేస్తుంది ఈ శరీరం మీద అలా రియాక్ట్ చేసి ముద్దు బారిస్తుంది మనం కూడా కూర్చుని కూర్చుని కూర్చుని ఉంటే ప్రవచన అవగా లేచనుకోండి కాళ్ళు నడవలే తిమిరిక్కిపోయి ఉంటుంది ఉంటుంది అర్థమైందా అలాగని ఇక్కడ కూడా అదే చేస్తుంది ఆయన అన్నారు మీరు మందిచ్చి శరీరం నుండి ఆలోచనలు వేరు అసలు నాకు ఆలోచనే లేదు చేసుకోండి అన్నాడు ఆయన ఈ ప్రాసెస్ ఎందుకు ఐఎం ఫ్రీ ఫ్రమ్ దాట్ నాకేం ఇబ్బంది లేదు చేసుకుంటే నెలకే రెండు చేతులు గోడ మీద పెట్టి ఆయన నిలబడి చేయించుకున్నారు ఆయన కాన్సర్ రాచపూల్లు వచ్చింది వీపు మీద అప్పుడు వచ్చేసారు డాక్టర్లు అక్కడ డాక్టర్ చేసేవాళ్ళు ఏంటంటే పాప ఆయన కంగారు పడుతున్నాడు ఎక్కడైనా రియాక్షన్స్ వస్తాయేమో చేసేటప్పుడు ఎక్కడైనా బాడీ కాన్షియస్ అయ్యి మళ్ళీ ఇతను రియాక్ట్ అయ్యేమో ఈయన వాళ్ళు ఇరుకుతో వాళ్ళు కాన్షియస్ చేశారు కానీ ఈయన హాయిగా ఉన్నారు డిటాచ్డ్గా నిలబడి ఉన్నారు अंत आर्थम आनाको शरीर पदार्थी कॉचार दटआर इंडिपेडंटरलीपर्रेटेज द దాట్ ఐ ఆమ్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ బాడీ శరీరం మీకు అపచిత మీరు చేస్తూ ఉంటే మీరు ఎలాగైతే చూసి చేస్తూ ఉన్నారో నేను ఆ శరీరాన్ని చూసి అనుభవిస్తూ ఉన్నాను అంతే ఇప్పుడు ఎవరో ఆ బోయిలో కాళ్ళు నొప్పండి కాళ్ళు నొప్పంటే మనం వాడికి మందు పెడతాం కాళ్ళు నొక్కుతాం కానీ నొప్పిని మనం భరించలేం కా నొప్పి మనకు తెలియదు అలాగనే శరీరానికి మీరు చేస్తుంటే నాకేం నొప్పి అనిపించలేదు ఎందుకని అది శరీరానికి నాకు కాదు నేను బయటకు వచ్చాను నేను రెండోది ఏంటంటే గొప్ప విషయం శరీరం కూడా రియాక్ట్ అవ్వదు అప్పుడు అది కూడా దృఢంగా పడుంటుంది ఇదంతా మన మనోకల్పన చిన్న పిల్లాడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను వాడు మనం ఏదన్నా చదువుకో లేకపోతే అది ఇది అన్నాం అనుకోండి వాడికి ఇష్టం ఆడుకోవాలని అనుకోండి వాడు పుస్తకాలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పైకి ఎక్కి మీద జారి పడ్డాడనుకోండి ఏం దెబ్బ తగలదు కయ్యి అదే ఇప్పుడు వాణ్ణి ఆడుకునేదానికి పంపిస్తూ వాడు పడి కాళ్ళకు దెబ్బ తగిలి నిపుడు వస్తున్నాయి అమ్మమ్మ పర్లేదు అమ్మా ఏం కాదు నేను వెళ్తాను అంటాడు అక్కడ పడి దెబ్బ తగిలితే ఏమి రక్తం రాకపోయినా దెబ్బ పెద్దగా తగలపోయినా అడిచాడు ఎందుకని మనస్సు నేను చదవకూడదు ఎదవ చదవమంటున్నాను నన్ను ఇప్పుడు ఎలాగా ఒక ప్లానింగ్ అనమాట ఇక్కడ ఆడడానికి పంపించారు కాబట్టి దెబ్బ తగిలిన ఇప్పుడు నేను కనుక ఏమైనా రియాక్ట్ అయితే ఆపేస్తారు ఆటకి వెళ్ళని వాడు కాబట్టి రియాక్షన్ కాబట్టి రియాక్ట్ శరీర ధర్మం కాదు ఎవరిది మనస్సు అర్థమవుతుంది మీకు కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటారు అంత శక్తి మనస్సుకుంది శరీరానికి లేదు జడం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే భగవంతుణ్ణి జడం చేసేసాం పదార్థం మనము ఈ జడంతో ఆ జడాన్ని ఓ చేసి పూజ ఆయన అంటారు ఇంత చేతనతో ఉన్నటువంటి మనస్సుతో ఎందుకు చేయట్లేదు జడంతో ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు ప్రశ్న ఇది జడ పదార్థం దీంతో అన్ని చేస్తున్నాం అది జడ పదార్థం కాబట్టి రెండు జడాలు పనిచేస్తే చేస్తే ప్రయోదని అందుకని ఇరవై ఏళ్లు పూజ చేసినా ఆ విగ్రహంలో మార్పు రాదు నాలుగు మార్పు రాదు ఎందుకు జడంలో మార్పు రాదు కదండి కాన్షియస్ బీయింగే మార్పు నిరంతరం పరిణామం ఆ చేతనంలోనే మార్పు వస్తుంది అందుకని ఇక్కడ పూజని ఖండించలేదు జపాన్ని ఖండించలేదు ఏం ఆయన ఏమంటారంటే అజ్యధర సరళ చింతనం విరళత పరం ఇక్కడ ఆయన అంటారు నీ వాస్తవికతలో నువ్వు కనుక చింతన చేయాలనుకుంటే హాయిగా వెళ్ళిపోతుంది నువ్వు అవాస్తవంలో చింతన చేయాలనుకున్నప్పుడే విరళత పరం అంటే అడ్లు అందుకనే చాలా మంది స్వామీజీ నేను ధ్యానం చేస్తుంటానండి నాకు ఎందుకో కాన్సన్ట్రేషన్ ఉండదండి నువ్వు ధ్యానం దేని చేస్తున్నావు ీ స్వరూపం మీద కాదు నీ వాస్తవమైనటువంటి స్థితి మీద కాదు నువ్వేంటి కల్పించుకున్న దాని మీద మనస్సు పెట్టాలనుకుంటున్నావు అని నిలబడదు ఆ మనస్సుకి బాగా తెలుసు మనస్సు కంటే ఈ లోకంలో గొప్ప వస్తువు ఇంకొకటి లేదు మీరు ఒప్పుకున్న ఒప్పుకొక పని ఇంకప్పుడు చేస్తారని ఈ లోకంలో మనస్సు కంటే గొప్ప దేవుడు లేడు మనస్సు కంటే గొప్ప దయ్యము లేదు ఎందుకని మీరు దైవత్వంతో ప్రవర్తించాలన్నా అదే మనస్సు దెయ్యం ఎలా బిహేవ్ చేయాలన్నా అదే మనసు అందుకనే మనసు కంటే గొప్ప దయ్యమూ లేదు మనసు కంటే గొప్ప దెయ్యమూ లేదు కాబట్టి ఆ మనస్సుని మనం జాగ్రత్తగా ప్లేస్మెంట్ చేయాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కేర్ఫుల్ గా అందుకని ఆయన ఇక్కడ అంటున్నారు ఆ మనస్సుని ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ఆ మనస్సుకి తెలుసు ఓం నమో నారాయణ అయ్యి వాడిచ్చాడు రామంతరం గురువు గారు ఇచ్చారండి మీది కాదు వాడిచ్చాడు కాబట్టి అది ఎవరిది వాడిది ప్రాబ్లం వాడిది నాది అర్థం ఆ మనసుకు తెలుసు ఈ రూపం ఉంది కదా ఎవరు రవివర్మే ఇచ్చాడు కాబట్టి ఎక్స్టర్నల్ గా వచ్చింది మనస్సు అంత త్వరగా యాక్సెప్ట్ చేయదండి ఇప్పుడు నా ఇంట్లో నా భార్య నా పిల్లలు నాది అనుకున్నది నేను యాక్సెప్ట్ చేసినట్టుగా ఇంకో ఇంటికి వెళ్ళి వాళ్లతోటి అంత ఇదిగా మెలగలేను నా ఇంటికి బంధువులు మాట్లాడతాను బోన్ చేశాడు పడుకోండి కానీ నా భార్యతోటి నా పిల్లలతోటి ఆ రెస్ట్రిక్షన్స్ ఉండదు ఓపెన్ గా ఉంటాం బికాజ్ నాది అలాగని ఇక్కడ నాదై ఉన్నది నేనై ఉన్న దానితోటి నా మనసు బాగా అటాచ్మెంట్ ఉంటుంది దాని రియాక్షన్ ఒకలా ఉంటుంది నాది కానిది బయట నుంచి వచ్చింది ఏది ఓం నమో నారాయణాయ ఓం నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం శ్రీ రామ జై జయ ఎక్కడి నుంచి వచ్చాయి బయట నుండి వచ్చింది నేర్చుకున్నదే కానీ వాస్తవంగా కూర్చుకున్నది కాదు అలాగని ఈ రూపం ఇది కూడా బయట నుంచి ఎక్స్టర్నల్ గా బయట నుంచి తీసుకుని లోపల పెట్టుకున్నాం కాబట్టి మన మనసుకు తెలుసు ఇది గెస్ట్ తెలుసు దానికి అందుకని దూరంగా బిహేవ్ చేస్తుంది అది తనదనుకోండి దూరం బిహేవ్ చేయడు ఇప్పుడు ఇంటికి ఎవరో ఒక ఆవిడ వచ్చారనుకోండి మనం పిలిచాం బంధువే చుట్టాలే మన పిన్ని కూతురే మన ఇంటికి రాగానే కలిపి తెచ్చి వాటర్ తాగుతారా అని అడుగుతాం ఇంట్లో ఆవిడ లేదు అడిప్పుడే మార్కెట్కి వెళ్ళింది వీళ్ళందరూ వస్తారు ఇవన్ను కొనుక్కు వస్తాం పిన్ని పిన్ని లేకపోతే వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారనుకుని మనం వీళ్ళ అమాంతి పైన పడిపోయి వాళ్ళు బుగ్గలు అది స్తయ్యం మనం అదే మన పిల్లలు వస్తేనో లేకపోతే మన భార్య వస్తేనో మన భర్త వస్తేనో మన తల్లి వస్తేనో మన ఇంట్లో మనది అనుకునేది మనకు ఎదురు పడితే మనకున్న ఫీలింగ్ ఒకలా ఉంటుంది ఇది నాది బస్ ఆ స్వామ్యం ఆ ఆ స్వాతంత్ర్యం ఆ ఇది వేరుగా ఉంటుంది ఎంతకాలం బయట నుంచి రాగానే మన కొద్దిగా బ్యారియర్స్ ఉంటాయి ఓ పడి ఉంది బికాస్ ఇది బయటది అర్థమైందండి మీకు ఈ ఈ డిఫరెన్స్ తెలుస్తుందా అలాగని ఇక్కడ కూడా మనస్సుకి కూడా తనది తన వాస్తవికత అనేటప్పటికీ నిలబడే ప్రయత్నం చేస్తుంది బయటది అనేటప్పటికీ రెండు సార్లు ఏం నమో నారాయణాయ అంటే అదేం కదలదు మెదలదు మూడోసారి మెల్లగా ఏం చేస్తుంది ఆ జరిగే చూడండి ఇది మూటండి ఇది పక్కన పెట్టేయండి శరీరము పక్కన పెట్టేయండి ఇది మూట మీరు కూర్చోబెట్టారంతే ఇది ఒక సంచి తిత్తి దీన్ని పక్కన పెట్టండి లోపల ఏది జపం చేస్తుంది ధ్యానం చేస్తుంది దాన్ని పట్టుకోండి ఆ మనస్సు మీరు చెప్పారు ఆ మనస్సుకి ఇదిగో నేను ఇప్పుడు జపం చేయాలి నూట సార్లు అని పెట్టుకున్నారు మనస్సుకి టైం సెట్ చేశారు ఇప్పుడు ఆవు గంట నేను జపం చేయాలి ధ్యానం చేయాలని పెట్టారనుకోండి ఆ మనస్సు వింతను మీ మాట కాదనదు నెగేటి ఓకే కూర్చుంటా ఉంటుంది అది ముందు నచ్చకెప్తుంది ఇప్పుడు ఎందుకు ఉదయాన్ని ఆరున్నరకి ఇబ్బంది పడతాం కొద్దిసేపు పడుకో వేడు మరకు లేచి అది బాగా చాలా కన్విన్స్ చేస్తుంది చాలా బాగా పడుకుంటే బాగుంటుంది ఒక పది నిమిషాలని మనస్సు ఎంతగా మనల్ని కన్విన్స్ చేస్తుందో తల్లి ఇంట్లో పిల్లాడు అది కావాల ఇంద్రబుజి కావాలా చూడు ఓ రెండు రోజుల తర్వాత కావాల్సి ఉంటే తీసుకో లేదమ్మా నాకు కావాల నేను ఇప్పిస్తాను నువ్వు ఏ కంగారు పడకు ఒక టూ డేస్ ఎవరు వేయిట్ చేయకపోవాలా ఎందుకు టూ డేస్ ఇప్పిస్తానంటుంది వీడంటాడు తండ్రి అందుకని తండ్రి దగ్గర ఈ పిల్లలు చేరరు వాడికి ఏం టెక్నిక్ తిన్నగా వెళ్ళి గుద్దుకుంటాడు వాడు వీడి మాట వినరు వీడంటాడు షడా అది అవసరం లేదు ఇప్పుడు డబ్బులు అనుకున్నావు ఏమనుకుంటున్నావు వీడు తిట్టేస్తాడు అందుకని వీడి దగ్గరికి వెళ్లరు పిల్లలు ఈ పిల్లలు ఏం చేస్తారు తల్లి దగ్గరికి వెళ్తారు ఆవిడంటూ మీ బుద్ధి మీకు కావాలా ఇప్పిస్తాను ఒక టూ డేస్ వెయిట్ ఇవి తెలుసు ఈ రెండు రోజుల్లో ఎన్నో మారిపోతాయి కాబట్టి ఈవిడ మనస్సు అనమాట చూడండి ఎలా మీరు బాగా ఆలోచించింది మన మనస్సు ఒక ఆయన అనుకున్నాడు ఉదయం లేచి ఇంకా సాధన చేసేయాలి జపం చేసేయాలని వీడు ఐదు గంటలకి లేవాలని అలారం పెట్టాడు లేచాడు నొక్కాడు అలారం నుంచి చేయబెట్టి ఆశీర్వచనం చేశాడు అలారాన్ని నెట్టిమిట్ చేయబెట్టి ఆశీర్వచనం అంటే ఆశీర్వచనం అంటే ఏంటి ఊరుకో ఉండని అన్ని నేను చూసుకుంటాను ఊరుకోని అది కొడుతుంటే వీడికి ఇష్టం లేదు ఆశీర్వచనం చేసి నొక్కాడు దాన్ని నోరు వీడు మళ్ళీ దుప్పటి తన్నాడు ఒక్క నిమిషాల్లో మళ్ళీ పడుకుంటానే మళ్ళీ లేస్తాను ఐదు నిమిషాల్లో లేస్తామని పడుకున్న తర్వాత వీడికి తెలివి రాలేదు ఉంటేగా రావడానికి ఏడైపోయింది అప్పుడే ఏడైపోయింది ఇప్పుడు ఎక్కడాన్ని బ్రష్ చేసుకుని ఉరుగులు పడుగులు ఆఫీస్ మీరు ఆలోచించండి మన ఏవ మనుష్యానాం కారణం